శ్రీ గు హరి ఓం గణాగతి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్వోపి సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా బంధుగణ మనం నిన్న ప్రయాణకాలే మనసాచలే అనే శ్లోకాన్ని చూస్తూ ఉంటుంది చాలా మంచి శ్లోకం అది పూర్తి కూడా చేశాము తర్వాత శ్లోకం అందాము ఎదక్షరం వేద विशंति यतो वीतरागा यो ब्रह्मचर्य चरतीद संग्रहेण ब्रवीम अठोपनिषत् ఇదే ఇదే మంత్రం సేమ్ ఇక్కడ ప్రవక్ష్యే అని ఉంది అక్కడ బ్రవీమి అని ప్రవక్ష్యే అంటే చెప్పగలను చెప్పదను బ్రవీమి అంటే చెప్పుచున్నాను తేడా ఏ ఉంది రెండో ఒకటే సో కఠోపనిషత్తులో ఉండే మరో మంత్రం ఇంచుమించు యథాతథంగా ఇంచుమించు ఉన్నది ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది ఉపనిషత్ గీతని ఉపనిషత్సారము అని వర్ణించటం ఇది చాలా అందంగా ఉంది ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఉన్న విషయాన్ని సంగ్రహంగా చెప్పడమే కాకుండా ఆ ఉపనిషత్తుల్లో కొన్ని శ్లోకాలని యాస్సచ్ ఇక్కడికి తీసుకోవటం జరిగింది ఆ విధంగా కఠోపనిషత్తు శ్లోకాలు కొన్ని ఉభౌత విజానీత నాయం హి నహన్యే అని రెండో అధ్యాయంలో శ్లోకం అది కూడా కఠోపనిషత్తులో మీకు యథాతథంగా కనపడుతుంది అలాగే అదో నిత్య శాశ్వతోయం పురాణ అనేది కూడా రెండో అధ్యాయంలో ఉంది అది కూడా ఒక ఉపనిషత్తు నుంచి తీసుకున్నది మళ్ళీ అలాంటి శ్లోకం ఒకటి అక్కడ తీసుకుంది దీనికి శంకరులు ఒక చక్కని అవతారికని రాసినారు అంటే మనం ఇలా కళ్ళు మూసేసుకుని సంకల్పరహితంగా ఉండిపోతే అదేనా మోక్షం అలాగే మోక్షం వచ్చేస్తుందా ఒకవేళ ఎస్ అన్న పక్షంలో మరి ఈ శ్రవణము మననము దేని కొరకు అనే ఒక శంక ఇప్పుడు కూడా అజ్ఞానంలో ఉండి అంటే తత్వం తెలియకుండగా ధ్యానం చేసేస్తే ఏదో అయిపోతుంది అనే దృష్టి సరికాదు నేను దీనికి దృష్టాంతం చెప్పేవాడిని అది ఎలాగంటే అంటే ఈ దృష్టాంతం అక్కడ యుఎస్లో చెప్పే దృష్టాంతం అక్కడ వాషింగ్ మషిన్ ఉంటుంది పక్కనే డ్రయర్ ఉంటుంది అంటే అక్కడ బయట తాళ్ళు కట్టి ఎండవేసుకోవటం అలా ఏమి ఉండదు ఎందుకంటే కోల్డ్ కంట్రీసు ఫర్ వేరియస్ రీజన్స్ దే డోంట్ డూ దాట్ ఫ్లారిడా స్టేట్లో చేస్తారు తప్ప మామూలు పెన్సిల్వేనియాలోనూ అక్కడ తాళ్ళు కట్టి బట్టలు ఆరేసుకోవటం ఏమి ఉండదు బట్టలు ఎండ అంటే డ్రైయింగ్ మెషీన్ ఉంటుంది ఈ తడి బట్టలు వాషింగ్ మెషిన్లోంచి తీసి డ్రైయింగ్ మెషిన్లో వేసేయటం వేసేస్తే అది తిప్పుతుంది డ్రై అయిపోతాయి ముందేం చేయాలి బట్టలని అంటే ఉతకాల్సిన బట్టలు అశుచిగా ఉంటాయి కదా ఈ బట్టలని ఏం చేయాల్సి ఉంటుందంటే వాషింగ్ మెషిన్లో వేయాలి మీరు వేస్తే శుభ్రంగా దానికి ఉండే మాలిన్యం అంతా తీసేస్తుంది అప్పుడు తీసుకెళ్ళి డ్రయర్లో వేయాలి అంతేగాని ముందే తీసుకెళ్ళి డ్రయర్లో వేసి ఒక గంట సేపు డ్రయర్లో తిప్పి తీసారనుకోండి ఏమొస్తుంది మీకు క్లీన్ బట్టలు అయినరావు ఇంప్యూర్ బట్టలే వస్తాయి అదేవిధంగా మీరు శ్రవణ మననాలు చేసి తత్వాన్ని తెలుసుకుని ధ్యానంలోకి వెళ్ళాలి కానీ ఇవి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి అజ్ఞాని ధ్యానంలోకి వెళితే బయటికి ఎవడొస్తాడు అజ్ఞానియే వస్తాడు అజ్ఞాని ధ్యానంలోకి వెళ్ళి జ్ఞాని బయటికి రాడు ఎందుకంటే మనకున్న అజ్ఞానమే రిపీట్ అవుతుంది అక్కడ మనకు ఉండేటువంటి అజ్ఞాన భావనలు ఏవైతే ఉంటాయో అవే సర్కులేట్ అవుతాయి తప్ప మీకు జ్ఞానము కొత్తగా పుట్టదు జ్ఞానము పుట్టాలి అంటే మామూలుగా అధ్యయనం చేసి మననం చేసి తెలుసుకుని ఓహో ఇదా సంగతి అని తెలుసుకుని అప్పుడు ధ్యానాన్ని చేయాలి ఇది ఒక ప్రధానమైన ప్రతిపాదన మామూలుగా నిత్యకృతంలో వేదాంతాన్ని చదివి వాళ్ళకి ఇది మామూలు సామాన్యంగా అనిపించవచ్చు కానీ సమాజంలో కొన్ని కల్ట్స్ ఉన్నాయి కొన్ని ప్రత్యేకంగా ధ్యానంలో ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ధ్యానాన్ని ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పే కల్ట్స్ కొన్ని ఉన్నాయి ధ్యానం మంచిది అన్ని మంచిది దాంట్లో సందేహం ఏం కానీ ఆ కల్ట్స్లో ఏమని చెప్తారంటే నువ్వు భగవద్గీత ఉపనిషత్తులు ఇవేం చదవక్కర్లేదు ఊరికే ధ్యానం చేసేస్తే అయిపోతుంది పని మోక్షం వచ్చేస్తుంది అను లేకపోతే నీకు టెలిఫోన్ ద్వారా నేను నీకు ఆ తత్వాన్ని ఉపదేశించేస్తాను ఆ టెలిఫోన్ అలా పెట్టుకుంటే ఆ వైబ్రేషన్స్ టెలిఫోన్ ద్వారా వచ్చేస్తాయి నువ్వు గదిలో కూర్చుని ఆ టెలిఫోన్ ఆన్లో పెట్టుకుని అక్కడ గురువుగారు టెలిఫోన్ ఆన్లో పెడతారు మీరు కూడా టెలిఫోన్ ఆన్లో పెట్టుకుంటే అలా ధ్యానం చేసేస్తుంటే అయిపోతుంది అని చెప్పేటువంటి సెక్ట్స్ కొన్ని ఉన్నాయి కల్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు అలా చెప్తుంటే ఆశ్చర్యమే వస్తుంది నా దగ్గరకు వచ్చి ఏవో సందేహాలు అడిగినప్పుడు మేము ఇలా చేస్తాము అని చెప్తే సరే మరి నేనేమంటాను సో అటువంటి కల్ట్స్ కూడా కొన్ని ఉంటాయి అది శాస్త్రీయం కాదు అది పద్ధతి కాదు అంచేతనే మనం ఆ కల్ట్స్ను చూసినప్పుడు తెలిసిపోతుంది ఏమనంటే ఆ కల్ట్లో ఐదేళ్ళు పదేళ్ళు ఉన్న మనుషులు వికాసం అనేది ఏది ఉండదు అయితే ఆల్ సెడన్ డన్ ఒక చోట ఇలా కొద్దిసేపు కూర్చోగలిగితే దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది కానీ తత్వం తెలుసుకోకుండా ఇలా కూర్చుండిపోయినంత మాత్రాన పూర్ణ ప్రయోజనము సిద్ధించదు కాబట్టి తత్వాన్ని తెలుసుకుని ధ్యానం చేయాలి పైన ధ్యానం చేయమని చెప్పారు కదా భృవోర్ మధ్యే ప్రాణమావేశ సరే అయితే ఇంక అదే చేసేద్దాం ఈ తత్వం ఎందుకు అని అనుకోరాదు కాబట్టి ఇవి కొన్నా కొన్ని ఉన్నాయి కేవల కర్మ అంటారు కేవలకర్మ కేవల కర్మ అంటే అర్థం ఏంటో తెలిసిన జ్ఞానము లేని కర్మ అని అర్థం తెలిసి కర్మ చేయాలి జ్ఞాత్వా కర్మ అని గురువేత తెలియడంతో సంబంధం లేకుండా కర్మ చేసేడు అనుకోండి దాన్ని కేవలకర్మ అంటారు కేవలకర్మ అంటే అందమైన మాట మామూలుగా కొంచెం పరుషమైన పదంతో చెప్పాలంటే చేసే కర్మ అని మామా అనుకో మామా ముక్కు పట్టుకో అంటే పురోహితుడు ముక్కు పట్టుకుంది నా ముక్కు కాదా బాబు నీ ముక్కు పట్టుకో అంటే వాడు ముక్కు పట్టుకుని అలాగా కర్మలు అలా చేయకూడదు జ్ఞాత్వా కర్మాణి గురువైతే ఆఖరికి రామనామాన్ని గానం చేసేప్పుడు కూడా తెలిసి రామనామమును గానము చేయాలని త్యాగరాజ స్వామి ఎక్కడ ఉంటారు కాబట్టి జ్ఞాత్వా కేవల కర్మ కేవల కర్మ అంటే అది నిందావచనం అంటే అంటే పెద్ద విలువైన కర్మ కాదని అభిప్రాయం అలాగే శంకరులు కేవల ఉపాసన అంటారు కేవలం ఉపాసన చేస్తారు అంటే అర్థమేంటి కర్మ చేయుడు జ్ఞానం ఉండదు ఉపాసన చేస్తుంది ఇప్పుడు గృహస్థున్నాడు అనుకోండి లేకపోతే బ్రహ్మచారి ఉంటాడు గృహస్థు వాళ్ళకి కొన్ని నిత్యకర్మానుష్ఠానం ఉంటుంది ఉదయించే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వటము గాయత్రి జపం చేయటము సంధ్యావందనము అంటారు అది నిత్యకర్మ అది చేయుడు అది చేయకుండా ఏదో ఉపాసన చేస్తుంది చండీని ఉపాసన చేస్తున్నాను అంటాడు ఏదో అంటాడు కేవల ఉపాసన అది కూడా శాస్త్రీయం కాదు దానివల్ల ఊరికే అహంకారం పెంచుకోవడానికి కొనుకొస్తుంది తప్ప తత్వం తెలియదు అలాగే కేవల యోగము ఒకటి ఉన్నది అంటే ఏమిటి యోగాసనాలన్నీ వేసేస్తాడు ముప్పై యోగాసనాలు వేస్తాడు లేకపోతే తొంభై యోగాసనాలు వేస్తాడు మత్స్యాసనం కూడా వేస్తాడు అర్ధమత్స్యేంద్రాసనమే కాదు పూర్ణమత్స్యేంద్రాసనం కూడా వేస్తాయి మయూరాసనం కూడా వేసేస్తారు ఏమీ ఇంకా ఢోకా లేదు కానీ తత్వం ఏమీ తెలియదు అటువంటి కేవల యోగము దానివల్ల ప్రయోజనమే ఉండదు యోగము అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఆత్మతత్వం తెలుస్తుందండి తెలియదు అలాగే ప్రాణాయామం చేసేస్తే ఆత్మతత్వం తెలుస్తుందని కొంతమంది అనుకుంటారు అలా తెలీదు ప్రాణాయామం కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ వంటిదే ధ్యానము అంటే మనస్సును ఏకాగ్రము చేయుట అది మెంటల్ ఎక్సర్సైజ్ కాబట్టి మీరు బాడీని ఎక్సర్సైజ్ చేసే చేయటం శ్వాసను ఎక్సర్సైజ్ చేయటం విచ్ ఈజ్ ఏ ఫైన్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి అండ్ దెన్ మైండ్ని ఎక్సర్సైజ్ చేయటం ఇవన్నీ అవసరం కానీ ఇవే తత్వము కాదు కాబట్టి ఆత్మస్వరూపాన్ని శాస్త్రాధ్యయనం చేసి తెలుసుకుని ఈ ఎక్సర్సైజులన్నీ మనం చేస్తూ ఉండాలి జ్ఞానము ప్రధానమండి తెలిసి చేయాలండి ఏ పని చేసినా కర్మ కానీ ఉపాసన కానీ యోగం కానీ జ్ఞానపూర్వకంగానే ఉండాల్సి ఉంటుంది అదొక ప్రధానమైన అంశం ఇక్కడ భాష్యకారులు అదే విషయాన్ని చర్చిస్తున్నారని నాకు గుర్తు చూద్దాము యోగ మార్గానుగమనైవ బ్రహ్మ విద్యామంతరేణాపి బ్రహ్మ ఆప్యతేమం ప్రాప్తే ఇదముచ్యతే సరే అయితేను భ్రూమధ్యంలో ప్రాణమును ఆవేశింపజేయుట మనస్సును ఏకాగ్రము చేయుట ఇది యోగం యోగంలో కూడా మళ్ళీ సూక్ష్మమైన యోగం యోగంలో ఆసనం ప్రాణాయామం ఆ పై స్టేజ్ ఇది కాబట్టి ఈ యోగ మార్గము దీనివల్ల పరమ పురుషుణ్ణి పొందుతాడు దివ్యం పురుషము పైతి అని కనుక మనకి ఆ వాక్యం అలా ఉన్నప్పుడు ఏదైనా ఒక శంక కలగవచ్చు ఏమిటంటే ఆ శంక సరే యోగ మార్గమును అనుసరించటం ద్వారా మాత్రమే బ్రహ్మవిద్య అంటే ఆత్మవిద్య ఆత్మవిద్యనా బ్రహ్మ విద్యనా ఒకటే అంతరేనాపి అంటే అది లేకున్నా కూడా బ్రహ్మ విద్యను లేకున్నా దాన్ని అధ్యయనం చేయకున్నా యోగ మార్గాన్ని అనుసరించేస్తే ఆ పరబ్రహ్మను పొందేయవచ్చును అని అనిపిస్తోంది ఆ పరిశ్లోకం వింటే అటువంటి శంక ఎవడికైనా కలగచ్చు ఆ సందర్భంలో ఈ మాటను శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు పునరపివక్ష్యమాణేనా ఉపాయన ప్రతిపిత్సి బ్రహ్మణ వేద విద్వదనాది అభిధానం కరోతి భగవాన్ కాబట్టి యోగ మార్గాన్ని అనుసరిస్తే సరిపడుతుంది బ్రహ్మజ్ఞానము ఉపనిషత్తులు గీత ఇటువంటివన్నీ ఎందుకు అనవసరం కదా బ్రహ్మని యోగ మార్గానుసారంగా పొందేయవచ్చును అని శంక ఉదయించినప్పుడు ఈ సమాధానాన్ని చెప్పడం అవుతోంది ఇంతకుముందు చెప్పినటువంటి ఉపాయమే జ్ఞానం ఆ ఆ ధ్యానమనే ఉపాయాన్ని మళ్ళీ చెప్పబోతున్నారు అయితే చెప్పబోయే ముందు ఆ ప్రతిపాదించగోరే పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని ముందు చెప్తారు ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం తెలుసుకుని తన ఆత్మరూపంగా తెలుసుకుని అర్థం చేసుకుని అప్పుడు ధ్యానం చేయాలి మనస్సు జ్ఞానము చేత శుద్ధమై ఆ తర్వాత ధ్యానం తప్ప ఇంకా విషయం తెలియకుండగానే ధ్యానం చేసినట్లయితే ఎత్ కించిత్ ప్రయోజనం ఉంటుంది అసలే ప్రయోజనం ఉండదు అనే మాట సరికాదు కానీ ఆత్మసాక్షాత్కారము జీవన్ముక్తి అనే ఉత్తమోత్తమైన ప్రయోజనం కలగాలి అన్నట్లయితే శ్రవణ మనన సహకృతమైన విధిధ్యాసనమే ఉపాయము అందుకోసం ఆ బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించవలసి ఉన్నది ప్రతిపిత్సి బ్రహ్మణ ప్రతిపిత్సి అంటే ప్రతిపాదయుతం ఇష్టస్య సంప్రత్యమంటారు ప్రతిపాదించగోరబడే ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని శ్రీకృష్ణుడు మళ్ళీ భగవాన్ అభిధానం కరోతి దానిని మరల ఆయన వివరించటానికి పూనుకుంటున్నాడు ఎలా పూనుకుంటున్నాడు అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్తోటి కొన్ని విశేషణములతో దాన్ని వర్ణించి ఆయన మళ్ళీ దాన్ని చెప్పడానికి కొనుక్కుంటున్నాడు దాన్ని బట్టి మనకేం తెలిసింది ముందు పరబ్రహ్మను తెలియవలను తెలుసుకొని ధ్యానము చేయాలి అని మనకు నిర్ధారితమవుతుంది ఎందుకంటే తెలుసుకోకుండా ధ్యానము చేతనే ముక్తి లభించే పక్షంలో ఇంకా చెప్పడం అనవసరం కదా కాబట్టి చెప్పాడు కనుక తెలియటం ప్రథమ కర్తవ్యము అని మనకి స్పష్టమవుతుంది ఏ విశేషణాలతోటి పరబ్రహ్మని చెప్తున్నాడు ఈ రాబోయే శ్లోకంలో అంటే వేదవిద్వదన ఆది మొదటి విశేషణం ఏమిటి యదక్షరం వేదవిదో వదంతి వేదవేత్తలు దానిని చెప్పెదరు అని ఒక విశేషణం అలాగంటే ఇతర విశేషణాలు వేదవేత్తలు చెప్పుట వేదవిద్వదనము వదనం అంటే ముఖమని కాదు చెప్పుట వేదవేత్తలు చెప్పుట ఇత్యాది విశేషణములతోటి ఆ పరబ్రహ్మను ప్రతిపాదించే ప్రయత్నాన్ని శ్రీకృష్ణుడు మరలా చేస్తున్నాడు దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్న తరువాత మాత్రమే మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది అది మనకు అర్థమైనది ఇప్పుడు శ్లోకం చూడండి ఆ పరబ్రహ్మను రెండు పదాలతోటి నిర్దేశిస్తున్నారు ఒకటి అక్షరం రెండు పదం అక్షరం అంటే వినాశము లేనిది పరబ్రహ్మను పరమాత్మ పరబ్రహ్మ లేక పరమాత్మ దానిని వినాశము లేనిది అనే విధంగా ప్రతిపాదిస్తారు అలా ఎందుకు ప్రతిపాదిస్తారంటే మీరు ఈ జగత్తును చుట్టూ చూసినట్లయితే మీకు అనుభవానికి వచ్చే ప్రతీది కూడా వినాశం పొందేదే ప్రతీది వినాశం పొందింది జగత్తులో వినాశము పొందనిదంటూ ఏమీ లేదు ఎప్పుడైనా హంపి విజయనగరం వెళ్ళి అక్కడ శిలలు శాసనాలు ఆ శిథిలాలు చూస్తే మనకేం తెలుస్తుంది అంతంతటి మహాసామ్రాజ్యాలు కూడా వినాశము చెందు తీరును అని తెలుస్తుంది ఏమండ కాబట్టి ఏ వినా ఎప్పుడో శ్రీ శ్రీకాళహస్తిలో ఈ మధ్యన ఐదు సంవత్సరాల నాటి గోపురము అలా కూలిపోయింది రాళ్లతోటి కట్టిన గోపురానికే స్థిరత్వం లేకపోతే మజ్ ఈ ఎముకలతోటి మధ్యామాంసములతో నిర్మాణం చేసిన దేహం ఎంతకాలం ఉంటుంది ఇటకలు రాళ్లే అంత అలా ఉన్నప్పుడు ఈ దేహము ఇది వాటి కూడా సున్నితమైనది సుకుమారమైనది ఇది చాలా తేలిగ్గా శిథిలం కాబట్టి ఈ రకంగా ఈ దేహం చూసినా ఇతర దేహాలు చూసినా తప్పనిసరిగా శిథిలమైపోతాయి తర్వాత దేహంతో ఎవడూ మహాత్ముడు కాలేడు దేహాన్ని బట్టి ఎవడు మహాత్ముడు కాలేడు శ్రీరాముని దేహం ఏమైంది శ్రీకృష్ణుని దేహం ఏమైంది పాంచభౌతిక దేహాలు శ్రీకృష్ణుని దేహం కూడా పాంచభౌతికమే శ్రీరాముని దేహం కూడా పాంచభౌతికమే అంటే అసకల దేహముల వలె పంచభూతాల్లో కలిసిపోతాయి నామరూపాలు ఏవైనా కూడా నశించేవే సో ఈ విధంగా అవతార పురుషుల యొక్క దేహాలకే శాశ్వతత్వం లేనప్పుడు ఇక సామాన్యుల గురించి చెప్పినది ఏమున్నది కనుక ఈ సృష్టిలో ఎటు చూసిన సర్వము వినాశాన్ని పొందుతుంది ఒకప్పుడు హైదరాబాదులో చుట్టూ కొండలు ఉండేవి మధ్యలో మూసి అనే నది ఉండేవి ఇప్పుడున్నాయా కొండలు లేవు కొండలు లేవు కొండలన్నింటినీ పగలగొట్టేసి రోడ్ల కింద లేకపోతే బిల్డింగుల కింద చేసేసారు పెద్ద పెద్ద గనేట్రాళ్ళు గ్రానైట్ శిలలు పగలగొట్టేసి వాటిని చక్కగా షేప్ కింద చేసేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు విశాఖపట్నం పోర్టుకుండా ఏవో చేస్తూ ఉంటారు జనాలు తర్వాత చెరువు చెరువు ఉందంటే చెరువు శాశ్వతం అనుకునేవాడి చెరువు శాశ్వతం కొండ శాశ్వతం నది శాశ్వతం అనుకునేవ్వండి హైదరాబాదే దృష్టాంతం మసాబ్ ట్యాంక్కి వెళ్ళి ట్యాంక్ అంటే చెరువు అని అర్థం మీకు చెరువు ఏమైనా కనపడుతుందా అక్కడ చెరువు ఏం కనపడు అలాగే విశాఖపట్నంలో రామ్నగర్ గొయ్యి అని ఒకటి ఉంది దాని పేరేది రామ్నగర్ గొయ్యి ఆ పేరు అలా ఉంది పెద్ద గొయ్యి నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళామండి రామ్నగర్ గొయ్యి అని అంటే ఇప్పుడు గొయ్యి అని లేదండి అని చెప్పారు శాశ్వతం కాదు కొండలు అసలే కాదు తర్వాత నదులు ముసీ నది లేదు ఇప్పుడు మురికాలం ఉంది తప్ప ముసీ నది అనేది లేదు తర్వాత ఈ పర్యావరణ శాస్త్రవేత్తల్ని మీరు కదిపితే వాళ్ళు అంటారు ముప్పై సంవత్సరాల తర్వాత గంగానది ఉండదు యమునా నది ఇప్పుడే లేదు ఇప్పుడే యమునా నది లేదు పెద్ద మురికి కాలం ఒకటి ఉంది తప్ప యమునా నది లేదు అని అంటున్నారు సో గ్లేషియర్స్ లేవు ఇవేవో అంటున్నారు వీటిని బట్టి ఏం తెలుస్తోందంటే సర్వము వినాశి అయితే ఇక్కడ ప్రశ్న ఉన్నది సర్వము వినాశి నశించేది అశాశ్వతము అనే దాంట్లో ఎవరికి సందేహం లేదు అది వెల్ నోన్ కానీ ఈ వినాశి అయిన జగత్తునకు అధిష్టానముగా సత్యము అంటే నశించనిది ఉన్నదా లేదా ఇది ప్రశ్న ఉన్నది అంటే ఆస్తికుడు లేదు అంటే నాస్తి మనం ఆస్తికులం ఉన్నది అని స్వీకరిస్తాం ఆస్తికుడికి నాస్తికుడికి పరిభాష కూడా సందర్భాన్ని బట్టి మారుతుంది కాబట్టి ఇక్కడ పరిభాష ఏమంటే జగత్తు జగత్తు నశించేది దాంట్లో ఎవరికి సందేహం లేదు జగత్తు శాశ్వతం అనుకునేవాడిని వాడు వేదాంతానికి పనికిరాడు ఎటువంటి ఫిలాసఫీకి పనికిరాడు కాబట్టి జగత్తు గురించి ఆమాత్రం అవగాహన లేనివాడిని తీసి పక్కన జగత్తు నశించేది ట్రూ అయితే ఈ నశించే జగత్తునకు అధిష్టానంగా సత్యమైన వస్తువు ఉన్నదా లేదా అస్థివా నవ అని కఠోపనిషత్తులో నచికేతుడు నచికేతుడు అని అంటున్నాం నచికేతస్సుడు శాస్త్రీయంగా అంటే అన్నది సో నచికేతస్సుడు ఆ యమధర్మరాజుని అదే అడిగాడు అస్థిత్యేకే నాయమస్థితి చేయికే మనిషి ఉంటాడు ఆ మనిషి నామరూపాలు అలా చూస్తుండగా నశించిపోతాయి ఆ మనిషికి ఆ నామరూపాలున్నంతకాలం ఓ రూపము ఓ ఒక ఆకర్షణ సౌందర్యం వాటెవర్ అండ్ దెన్ కొన్ని ఇమోషన్స్ ఒక పర్సనాలిటీ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా అలా చూస్తుండగానే విఫ్ ఆఫ్ స్మోక్ అంటారు అంటే వీడు గాలి పీల్చాడు అని విడిచిపెట్టాడు ఆ విడిచిపెట్టిన గాలితో పాటుగా పోయే ఇంతే కథం ఇంకా లేడు ఆ పర్సనాలిటీయే లేకుండా అయిపోయింది ఆ దేహం ఒకటి మన ముందు పడి ఉంటుంది దీన్ని తీసుకెళ్లి బన్సీలాల పేటలో అప్పచెప్తే బూడిదాపు మళ్ళీ తిరిగి వాళ్ళు వాపసిస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ గా సో ఈ విధంగా వినాశి అనేది మనకి చాలా ప్రత్యక్షంగా అనుభవము ఈ వినాశి అయిన తత్వాన్ని వినాశి అయినటువంటి దేహానికి జగత్తు కూడా అలాంటిదే ఈ వినాశి అయిన జగత్తునకు మూలల్లో అవినాశి ఉన్నదా లేదా అస్థిత్యైకే నాయమస్థితి చేకే ఉంది అని కొంతమంది అంటున్నారు లేరని లేదు అని మరికొంతమంది వాదులు చెప్తున్నారు సో నీ అభిప్రాయం ఏమి అని నచికేతసుడు యమధర్మరాజు గారిని అడిగితే ఆయన ఏమన్నాడంటే అస్థీత్యేవోపలబ్ధవ్య ఉపలబ్ధవ్య అంటే జ్ఞాతవ్య నువ్వు తెలుసుకో ఏమంటే అటువంటి అవినాశి అయిన తత్వము ఉంది అస్తి ఉంది తెలుసుకో అని అంటాడు అని తెలుసుకో అని చెప్పి ఇంకా ఏమంటాడంటే అది నీవే తత్వమసి అని అంటాడు ఉంది అంటే బ్రహ్మ అర్థం అది నీవే అంటే ఆత్మా అని అర్థం కాబట్టి అటువంటి అవినాశి తత్వము ఏది దానికి అక్షరం అక్షరం బ్రహ్మ ఇప్పుడు ఇది ఎలాగంటే సినిమాకి వెళ్ళారు సినిమా తెర మీద కనపడిన ఘటనలు రూపాలు నామాలు అన్నీ కూడా నశించిన అన్నీ కూడా లేకుండా పోతాయి రెండు గంటలు పూర్తయ్యేపటికి అక్కడ ఏముంటుందని ఏమీ ఉండదు అవన్నీ కూడా లేకుండా పోయాయి అయితే ఈ సర్వము నశించిపోయింది నశించిపోవడం అంటే లేకుండా పోయింది దేనికి మూలంలో అధిష్టానం ఏదైనా ఉందా లేదా అని అడిగారనుకోండి ఉంది అని చెప్పాలి ఏమిటా అధిష్టానము ప్రకాశము అది ప్రకాశము అనే అధిష్టానం అది ఉంది అది నశించలేదు అదేవిధంగా ఈ సకల జగత్తు నశించిన ఇది నశ దీనికి మూలంలో నశించని ఒక తత్వము అది ఏమి అంటే అవినాశి చైతన్యము జ్ఞానము అది నశించదు ఇప్పుడు చిత్రం ఏంటంటే కుండ నశించింది కుండ పగిలిపోయింది కానీ కుండని సృష్టించటానికి మూలంలో జ్ఞానం ఉంది కదా కుండ తెలిసి కదా సృష్టించాడు ఆ జ్ఞానం నశించిందా నశించాలి జ్ఞానం నశించాలి అంచేతనే ఇంకో కుండ పుట్టుకొస్తుంది ఆ పుట్టిన కుండ నశిస్తుంది కానీ ఆ కుండని పుట్టించిన జ్ఞానం ఉన్నదే అది నశించది ఒక గొప్ప విషం ఆ నశించని ఒక తత్వము గలదు దానికి మహర్షులు ఏం పేరు పెడతారు దానికి ఒక పేరు పెట్టారనుకోండి రామా అని పేరు పెట్టారనుకోండి బృందావనం వాళ్ళు ఒప్పుకోరు అయోధ్య వాళ్ళు ఆ బాగుందంటారు తప్ప బృందావన వాళ్ళు ఒప్పుకోరు కృష్ణ అని పేరు పెట్టారనుకోండి కాశీవాళ్ళు మాకు సంబంధం లేదు పని ఉంటారు సెక్టేరియన్గా ఉంటారు లేదా పోనీ వీళ్ళందరినీ కష్టపడి ఒప్పిస్తే వెస్ట్లో వాళ్ళు అవేం మాకు తెలియదు అంటారు కాబట్టి దానికి ఏం పేరు పెడతారు మీరు ఒక ఒక పర్టికులర్ విశ్వాసానికి ఆరాధనకి సంబంధించిన పేరు మహర్షులు పెట్టలేదు ఉపనిషత్తులు అలా పెట్టలేదు వాళ్ళు ఏమని పెట్టారంటే అక్షరం అని పెట్టారు అక్షరం బ్రహ్మ పదమం అక్షరం అవినాశి ఇప్పుడు నువ్వు రాముడు పేరు దానికి పెట్టుకోవచ్చు నువ్వు అక్షరం మా రాముడు అక్షరుడు అని మీరు అనొచ్చు అభ్యంతరం వెళ్ళండి అబ్బాయి మా కృష్ణుడు అక్షరుడు వాళ్ళు అనుకుంటారు అది బాగుంది శివుడు అక్షరుడు అని ఇంకొకడు అంటాడు అది బాగుంది కాబట్టి ఉన్న తత్వము అవినాశి అక్షరము నరతి ఇత్యక్షరము నశించనిది ఉన్నదేదో అదే అది దానికి మేము ఎలాంటి పేర్లు కావాలంటే అలా పెట్టుకుంటాము పెట్టుకోండి మీరు మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు వ్యాస మహర్షి భాగవతాన్ని శ్లోకంలో సత్యం పరం ధీమహి మేము ఆ పరమ సత్యాన్ని ధ్యానము చేస్తున్నాము అన్నాడు అంటే బృందావన వాళ్ళు అన్నారు మేము కృష్ణం పరం ధీమహి అని పెట్టుకుంటా ఉన్నారు పెట్టుకో వ్యాసుడు అలా పెట్టలేదు వ్యాసుడు సత్యం అని ఉదృష్ మీరు కృష్ణమ్మని పెట్టుకుంటాను రామమ్మని పెట్టుకుంటాను శివమ్మని పెట్టుకుంటాను అని మీరు పెట్టుకోవచ్చు యూ కన్ సత్యుట్ అంటే వ్యాసుడు ఏం చేశాడంటే సత్యం ఎందుకంటే ఏ పేరు పెట్టినా అది ఒక శక్తికి ఒక లిమిటేషన్ లేనటువంటి నామధేయాన్ని చేసినట్లయితే అందరికీ అన్వయిస్తుంది అలా పెట్టారు కాబట్టి అక్షరం ఈ అక్షరమునే వేదవేత్తలు చెప్పుచున్నారు ఎదక్షరం వేద అయితే ఇప్పుడు మనము సాధన చేస్తున్నాము ఈ శ్రవణం ఇదంతా సాధనే ఈ శ్రవణానికి ముందు మిత్రులు చక్కటి నామాన్ని కీర్తించారు అది కూడా సాధనే ఈ సాధనలన్నీ దేనికోసం చూస్తున్నారు ఏవో తీర్థయాత్రలు అంటారు దానాలు ధర్మాలు కర్మలు చేస్తారు చాలా పెద్ద పెద్ద కర్మలు చేస్తారు లేని ఓపిక తెచ్చుకుని కర్మలు చేస్తారు కొంతమంది ఆ కర్మని చాలా పెద్దదిగా భావన చేసి కర్మలు చేస్తారు ఈ మధ్యన మన సికింద్రాబాద్లో నూట ఎనిమిది అడుగుల శివలింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని శివరాత్రి నాడు పూజించాలి అని ఎవరో సంకల్పించారు బాగా చేశారు దే డి గ్రేట్ జాబ్ ఇట్స్ నాట్ ఈజీ కాబట్టి సో ఆ విధంగా ప్రతివాడు కూడా తనకు చేతనైనటువంటి పద్ధతిలో ఏదో ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకోసం చేస్తున్నారు వీళ్ళు ఎవరు వీళ్ళంతా వీళ్ళు ఇదంతా కూడా ఇన్ని సాధనలు ఎందుకోసం చేస్తున్నారు అంటే దేనినో పొందాలి అని చేస్తున్నారు అందరూ కూడా ఏదో పొందాలి అని చేస్తున్నారు ఎందుకు పొందాలి అంటే పొందే ఉన్నావు కదా ఇల్లు కట్టుకున్నావు భార్య పెళ్లి చేసుకుని భార్య అన్నావు భార్యతో కాపురం చేసి కొడుకులు ఉన్నావు కూతురున్నావు ఇవన్నీ కదా నెల రోజులు ఉద్యోగం చేస్తే మూట లక్ష రూపాయలు మూట పొందుతూనే ఉన్నావు లక్ష కాలతో యాభై వేలు ఎంతో కొంత పొందేవు కదా ఇంకా ఏమిటి పొందాలి అంటే ఈ పొందినవి అంటే ఇల్లు వాకిలి డబ్బు దస్తకం పిల్ల పీచు బేడ పెట్టే బేడ అంటారు ఇలాగ ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఈ పొందినవి ఇవి పొందినట్టే కాదు ఏదో ఏదో పొందుతున్నాము కానీ ఇవి ఎంతకాలం ఉంటాయి అనేది చెప్పడానికి వీరు లేదు ఇవి ఎంతవరకు మనకి ఆ పూర్ణత్వాన్ని ఇస్తాయి ఆ పరిపూర్తి ఫుల్ఫిల్మెంట్ని ఇస్తాయి అంటే అవి ఇవ్వటం లేదని తెలిసిపోతానండి బాగా డబ్బు సంపాదిస్తాడు డబ్బు సంపాదించి కొన్ని డబ్బుని మూట కట్టుకున్నాడు కదా హాయిగా ఉండొచ్చు కదా ఉండలేడు ఉండలేడు హాయిగా ఉండలేడు అంటే దాన్ని బట్టి ఏం తెలిసిందనమాట డబ్బు వల్ల పూర్ణత్వము రాదు అని తెలిసిపోయింది కదా ఈ డబ్బు తీసుకెళ్ళి ఐదేశం వందల రూపాయల ఇచ్చి ఓటుకు ఐదు రూపాయలు ఇచ్చి అందరి దగ్గర ఓట్లు పొంది ఎమ్మెల్యేగా నెగ్గుతానంటాడు ఎందుకురా కష్టపడి సంపాదించావు కదా డబ్బు నానాహింసపడి నిద్రాహారాలు మాని సంపాదించావు చక్కగా భద్రం చేసుకుని భోగాన్ని అనుభవించుకుంటే ఏమనుభవిస్తాడు భోగం సో అనుభవించేది ఏదో అనుభవిస్తూనే ఉన్నాడు అదేదో అధికారం లభిస్తే ఉపయోగం ఉంటుంది అనుకుంటాడు దాన్ని బట్టి మనకేం తెలిసింది ధనము వల్ల వీడికి పరిపూర్తి లభించలేదు అధికారం కూడా అట్దే అలా వివాహం చేసుకుంటే కృతార్థులైపోతాడు ఎవరినైనా వివాహం చేసుకున్న వాళ్ళని అడిగి చూడండి వివాహం చేసుకుంటే వివాహితులందరూ ఏ విధమైన విధంగా ఏ విధంగా జీవిస్తున్నారో అలాగే వీడు జీవిస్తాడు అంతే తప్ప కాత్య మై ఈ ప్రసంగం ఇంట్రెస్టింగ్ ప్రసంగం యాజ్ఞవల్క్యుడు మైత్రేయ్ సో డబ్బు ఆయన సంపద కూడా పంచిపెట్టేసి వెళ్ళిపోయేప్పుడు ఇదిగో ఈ ధనాన్ని మీరు తీసుకోండి దీన్ని హైగా మీరు ఖర్చు పెట్టుకోండి ఎంజాయ్ చేయండి అని అడిగితే ఆవిడ ఉంటుంది నువ్వు త్యాగం ఎందుకు చేస్తున్నావు అంటే నేను అమృతత్వాన్ని పొందడం కోసము ఈ ధనంతో అమృతత్వం రాదా అంటే రాదని చెప్పాడు రాదు మరి ఏమొస్తుంది అంటే చూడు నువ్వు చుట్టూ చూసుకో ధనవంతులు ఏ ఏ భోగాలను అనుభవిస్తున్నారో అవి నీకు వస్తాయి ధనవంతులు పొందే ధనవంతులు కారులో వెళ్తూ ఉంటారు మనం రోడ్డు మంది నడిచి వెళ్తూ ఉంటాం వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు నువ్వు కారు ఒకటి సంపాదించుకోవచ్చు ఏదో చిన్న గృహంలో కాకుండా విశాలమైనటువంటి గృహంలో జీవించవచ్చు అవన్నీ చేయగలుగుతాం అంతేగానే అమృతత్వం ఎక్కడి నుంచి వస్తుంది రాదు అని చెప్తాడు ఆయన అంటే అప్పుడు ఆవిడంటుంది సరే ఆ డబో నాకు ఆ కావాలి అని అంటుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సంసారంలో మానవుడు ఎన్నెన్నో సంపాదించి కూడా ఒక పూర్ణత్వాన్ని సంపాదించలేకపోతున్నాడు అంతేకాదు పూర్ణత్వం మాట బహుదూరం ఒక సర్టెంటి అంటే ఒక నిశ్చిత స్థితి నేను జీవితంలో చేయాల్సినవన్నీ చేశాను పొందాల్సినవన్నీ పొందాను అని అనగలిగిన వాడు మీకు ఎవడైనా కనపడుతున్నాడా కనపడలేదు తర్వాత ఒక అభయస్థితి అంటే నాకు ఏ రకమైన అభద్రత లేదు నేను పూర్ణమైన భద్రతలో ఉన్నాను అని ఎవడైనా చెప్పగలగ మునగాడెవడైనా ఉన్నాడా లేదు అన్సర్టినిటీలో బతుకుతారు ఇన్సెక్యూరిటీలో బతుకుతారు అన్ఫుల్ఫిల్మెంట్లో జీవిస్తారు అంతేకాదు ఇంకా ఇంతేకాదు ఇంకా ఇంకా నిర్మోహమాటంగా చెప్పాలంటే ఇన్నిటిని పోగేసిన తరువాత కూడా ఏదో వెలితితోటి మానవుడు జీవిస్తూ ఉంటాడు ఏదో వెలితి చెప్పలేని వెలితి జీవిస్తూ ఉంటాడు అంటే ఇవన్నీ కూడా పొందినా అసలైనది పొందలేదని మనకి స్పష్టమైపోతుంది ఇవన్నీ కూడా స ఇవన్నీ కూడా పొందినా కూడా అది యథార్థమైనటువంటి లాభం కాదు ఏదో ఒక సత్యవస్తువు ఉన్నది అది అసలైనది అసలైనది శసలైనది అది నేను పొందాలి అప్పుడే భయం పోయే అభయం లభిస్తుంది అసంతృప్తి పోయి పూర్ణత్వము సిద్ధిస్తుంది ఆ వెలితి ఆ పావర్టీ ఇన్నర్ పావర్టీ పోయి ఒక నిండుదనాన్ని మానవుడు పొందగలుగుతాడు తాను తన ఎందు ఒక పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకోగలుగుతాడు దానికే జీవన్ముక్తి అని పేరు అదిగో ఆ సత్యవస్తువు దేనిని పొంది మనిషి పరిపూర్ణుడవుతాడో దానికి పాదాము అని పేరు పద్యతే ఇది పదం ఈ పదాలు అక్షరం అనే పదము పదం అనే పదము లోకంలో ఏదో ఒక అర్థంలో వాడతారు అక్షరం అంటే ఏమంటారు ఏ పూర్వం అని వారు ఇప్పుడు ఏమంటున్నారు ఏబిసిడి అంటున్నారు అక్షరం అన్నదా అది కాదు కా అర్థం ఇక్కడ ఇక్కడ అర్థం కాదు ఇక్కడ అవినాశి పరబ్రహ్మ పదం అంటే లోకంలో ఏమంటారు పదము అంటే కుక్క నక్కా ఏ ఫర్ యాపిల్ యాపిల్ పదము అర్థం కూడా కాదు అది కూడా కాదు పొందదగినది పద్యతేతి పదం అంటే పొందదగిందంటే ధనమా కాదు ఇంకా దేనిని పొందాక ఇంకా పొందాల్సింది ఏదీ మిగలదో ఆ పూర్ణ ఆత్మతత్వము ఆ అవినాశి బ్రహ్మ దానిని ఆత్మరూపముగా పొందుట దానికి పదము అని పేరు సో తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయ వినరా సో దివీవచక్షురాత అనో మంత్రం సో ఆ పదము ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెప్తాను తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి బ్రవీమి కాదు ప్రవక్ష్యే ఆ పదాన్ని ఇప్పుడు పదము అనేదాన్ని పరమ పదము మాట విన్నారా ఆ పదముకే పరమ చాలా గొప్పది పరమపద పరమపద సోపాన పటము అని చూసారా ఏమంటే ఇక్కడి నుంచే వచ్చే అవన్నీ కూడా ఆ పరమ పదాన్ని పొందాలి అయితే చిన్నప్పుడు మేము పరమపద సోపాన పటం నేను ఆడేవాడిని నా దగ్గర ఉండేది నేను ఎందుకు ఆడేవాడిని మేము సంస్కృతం చదువుకునేవాళ్ళం చిన్నపిల్లలుగానే సంస్కృతం ఏదో కావ్యాలు అవి చదివేవాళ్ళం దాంట్లో ఉండేవన్నీ కూడా సంస్కృత పదాలు ఉండేవి ఓ పాము నరకాసురుడు అని తర్వాత ఒక ఋషి బొమ్మ వేసి ఉండేది అక్కడ ఏమైనా ఉండేది అంటే సిద్ధయోగి అని అని పేరు రాసి ఉండేది అన్నీ ఇలాంటివి ఒక సంస్కృతికి సంబంధ ఒక కల్చరల్ వాల్యూస్ తోటి చాలా అద్భుతంగా ఉండేది తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముక్త జీవన్ముక్తుడు అంటూ బొమ్మ ఉండేది అది లాస్ట్ హైయెస్ట్ రోలో ఉండేది ఆఖరిని మీరు హండ్రెడ్ ప్లేస్ చేరుకుంటే పరమ పదము అది ఆడేవాళ్ళం అంటే ఈ ఈ చింత పెక్కలతో ఆడేవాళ్ళం అంటే సాధన చేయాలన్నమాట ఈ సాధన చేస్తూ ఉంటే మధ్యలో ఒక అసురుడు వస్తాడు అసురుడు అంటే రాక్షసుడు వాడు ఎవరో తెలిసినా కాముడు అనే రాక్షసుడు వస్తాడు ఓహో అలాగా కామన ఒక రాక్షసుడు అనమాట కామాసురుడు సరే వాడిని తప్పించుకుని ఓసారి వాడి వాడి నోట్లో పడి పడిపోతాడు మళ్ళీ లేచి మళ్ళీ చింతపిక్కల్ని వేసి మళ్ళీ వాడిని తప్పించుకుని ఇంకొక అడుగు ముందు వెళ్ళేప్పటికీ లోభాసురు ఉంటాడు అక్కడ వాడు కింద పారిస్తుంది అబ్బా ఇది చాలా బాగుందండి ఈ పరమపద సోపాన పటం ఇలా ఉంటుంది దీన్ని ఇది చిన్నప్పుడు అలాగే నేర్చుకోవాలి ఆ వయస్సుకి అది పద్ధతి కానీ దురదృష్టం ఏంటంటే వీడు పెద్ద అయిన తర్వాత కూడా అదే లక్షణాన్ని పెట్టు పెద్ద అయిన తర్వాత కూడా లిటరల్గా తీసుకోవడం ఉంటాను లిటరల్గా తీసుకుంటాడు అంటే ఏమిటి విమానం ఎక్కి వెళ్ళాలంటాడు విమానం ఎక్కి వెళ్ళాలండి పదం అంటే అంటే విమానం ఎక్కడ బాబు ఇప్పుడు జీవన్ముక్తి గురించి కదా మనం మాట్లాడుతూ ఉండంటే విమానం ఎక్కే వెళ్ళాలి జీవన్ముక్తి అనేది ఏం లేదు అని ఒక ఆయన నాతో అన్నాడు కావలసే మీకు ప్రూఫ్ చూపిస్తాను నేను అంటే ఏమిటి తుకారాం విమానం ఎక్కి వెళ్ళాడు అని చెప్తాడు ఏం చెప్పమంటారు తుకారాము విమానం ఎక్కి వెళ్తుంటే ఏం చూసినట్టుగా చెప్తాను పదము అంటే హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ పరమ పదము ఈ బ్రహ్మ పరబ్రహ్మ అది ఆ పైన ఎక్కడో ఉంది ఇప్పుడు వెళ్ళడానికి లేదు ఇప్పుడు ఉన్న ఈ విమానాలు ఈ రాకెట్లు పనికిరావు దానికి స్పెషల్ విమానం అక్కడి నుంచే వస్తుంది అది ఎక్కి వెళ్ళాలి అది ఎక్కి వెళ్ళాలంటే ముందు మరణించటం ప్రీ కండిషన్ యూ హెవ్ టు డై దాన్ ఓన్లీ యూ కెన్ గో దాన్ అని ఆ విధంగా దాన్ని వ్యాఖ్యానం చేస్తే దాని గురించి శ్రీకృష్ణుడు చెప్పేది లేదు మనం తెలుసుకునేది లేదు సరే కానీ యూ విల్ సీ దట్ టైం అన్నట్టుగా ఉంటుంది కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ కాబట్టి మీరు లిటరల్గా తీసుకోకూడదు వీటిని ఇక్కడ ఆ పరమపదమును ఇప్పుడు ఇక్కడ మనము పొందవలేము ఇప్పుడు ఇక్కడ పొందడము అంటే కొంతమంది ఏమంటారు ఆ ధామ్ అంటారు ధామ్ పరంధామ పరం పదంలాగే పరంధామ పరంధామా అన్న పదం అన్న ఒకటే ఎక్కడుందంటే అది బదరీలో ఉందంటాడు లేకపోతే కేదార్లో ఉందంటాడు లేకపోతే దక్షిణంలో ఇంకెక్కడో ఉందంటాడు అని మళ్ళీ బస్సులు ఎక్కడం రైలు ఎక్కడం ఇదో మొదలు పెట్టాలి సో ఇట్స్ నాట్ లైక్ దాట్ అక్కడెక్కడో ఉండడం కాదు ఇక్కడెక్కడో ఉండడం కాదు ఇప్పుడు ఇక్కడ నిజానికి ఈశ్వరుని గురించి పరిభాష ఈశ్వరుడు ఇప్పుడు లేడనుకోండి ఇప్పుడు లేని ఈశ్వరుడు వినాశ అయిపోతాడు కదా ఈశ్వరుడు ఎలా అవుతాడు ఇక్కడ లేని ఈశ్వరుడు పరిచ్ఛనుడు అయిపోతాడు కదా అవి నా అపరిచ్ఛన్నుడు అవుతాడు కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు ఇక్కడ ఆత్మరూపంగా ఎందుకంటే ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు ఇప్పుడు మీరు చెప్పండి మీరు చుట్టూ జగత్తును చూస్తున్నారు మీ చేత చూడబడే జగత్తు చూచే మీరు ఈ రెండింటిలో దృక్కు దృశ్యం ఈ రెండింటిలో జ్ఞానము ఏ దేనియంలో ఉన్నది ఏది దృక్కా దృశ్యమా దృక్ దృశ్యం జడ కాబట్టి ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు అంటే ఆత్మరూపంగా హృదయంలో ఆత్మరూపంగా ఉంటారు కాబట్టి ఆ అక్షర పరబ్రహ్మ మన చేత ఇప్పుడు ఇక్కడ హృదయంలో ఆత్మరూపంగా పొందబడేటువంటి పరమతత్వము దానికి పదము పేరు అది నేను నీకు చెప్తాను తప్పే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే అక్షరపరబ్రహ్మ ఇప్పుడు ఇక్కడ పొందబడేది చెప్తాను అంటే వాల్యూమ్స్ చెప్తాడా ఎందుకంటే అంత గొప్పదంటే వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ రాసి రాసి ఉంటుందేమో ఇప్పుడు అదంతా వింటూ కూర్చోవాలేమో అని మీరేం వెంగపెట్టుకున్నక్కర్లా సంగ్రహేణ ప్రవక్ష్యే మీకు చాలా సరళంగా చెప్పేస్తాను అని అంటాడు అది ఇంకా ఎటువంటి పదము అంటే ఆ పరబ్రహ్మ ఇంకా ఎటువంటిది ఎత్ యతయ విశంతి వేద విధా వదంతి యతయ విశంతి ఇది ఉందంటే ఇప్పుడు ఒక ఒక పాట ఒకటి ఉంది ఈ పాట నేను ఎప్పుడో విన్నా నాకు పూర్తిగా గుర్తు అది హిందీ పాట ఆ పాట ఏంటంటే ఖీర్ ఖాయంగా బాగుందా పల్లవి బాగుందండి పల్లవా చరణమా దాన్ని వాట్ ఎవర్ వెరీ నైస్ ఖీర్ ఖాయంగా దానికి పైన మూడు ఉంటాయి ఇది నాలుగోది ఇది పైన మూడు వాక్యాలు ఉంటాయి ఆ వాక్యాలని ఓ ఉన్నాయి నాకు గుర్తులేవు చాలా శుచిగా అద్భుతంగా ప్రిపేర్ చేసింది ఏలకలు కాజులు అన్నీ కూడా వేసి తయారు చేసింది చాలా వెచ్చగా అంటే సరైన వేడిగా ఫ్రెష్గా ఉన్నది అటువంటి ఖీర్ కాయింగే ఖీర్ కాయి అది ఒక ఒక చరణం అయింది మళ్ళీ రెండో చరణం దీని పక్కన వైలినిస్ట్ ఉంటాడు తంబూరా ఉంటుంది ము మధురంగా ఆయన ఉంటాడు ఖీర్ ఖాయిందే ఖీర్ ఖాయి ఒక అరగంట సేపు ఈ కార్యక్రమం ఇది ఎలాంటిదంటే ఎదు అక్షరం వేద విధో వదంతి వేదవేత్తలు చేసి పరిగొయేలాగే ఒకటి వదంతి ఓ బోల్తేనైతే చెప్తూ ఉంటారు ఓ వేదవేత్తని కొట్టుకుని ఆయన్ని కొంచెం కీ చూదులిపెడితే ఆయన మొదలుపెట్టి చెప్తూ ఉంటారు అలా చెప్పుకుంటూ పోతారు బ్రహ్మవిదాప్నోతి పరం అని ఒక్క కొంచెం అందించాలి బ్రహ్మ బ్రహ్మ ఉపనిషత్తు స్వామి ఎస్ బ్రహ్మ అని ఇంకా ఇంకా అందిస్తారు ఇంకా మీరేమంది వాళ్ళకి తెలుసు తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ వాళ్ళు పది మంది వేద పండితులు ఉన్నారనుకోండి ఇటుగురు ఐదుగురు అటు ఐదుగురు కూర్చుంటారు ఈ ఐదుగురు ఏమంటారు యో వేద నిహితంగుహాయాం పరమే యో మన్ అని అనగానే సర్వాన్ కామాన్ సహా అని వాళ్ళు అంటారు బ్రహ్మణా విపశ్చితే అని ఇటు ఇటు వేదవిదో వదంతి అలా చెప్తూ ఉంటారు వదంతి నతు విశంతి వదంతి యదక్షరం వేద విధో వదంతి అలా చెప్తూ ఉంటారు ఖీర్ ఖాయింగే ఖీర్ ఖాయింగే కానీ మరి విశంతి వదంతితో ఎవరికి పోయావో విశంతి విశంతి అది ఎవరు విశంతి అంటే ప్రవేశించదరు ప్రవిశంతి ప్రవేశించాలి దాంట్లో ప్రవేశించాలండి మీరు మీరు యూ టు ఎంటర్ ఇంటూ ఇట్ సో దీనికి శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతం సాల్ట్ డాల్ అంటే ఉప్పు బొమ్మ అది సముద్రంలో ప్రవేశించాలి ఏమవుతుంది కరిగిపోయి సముద్రం అయిపోతుంది సపోజ్ సాల్ట్ డాల్ సేస్ నేను ఏ షేప్లో ఉన్నానో ఎంత బరువు ఉన్నానో ఏ ఆకారంలో ఉన్నానో ఇది ఏమి డిస్టర్బ్ కావడానికి వీలు నా నా పర్సనాలిటీని నేను అట్టి సముద్రంలో ప్రవేశించాలి అంటే సంభవమా కాదు తన పర్సనాలిటీని తాను ఇట్ హ్యాస్ టు లూజ్ ఇట్స్ సెల్ఫ్ ఇన్ ది ఓషన్ అదేవిధంగా భక్తుడు ఆ జ్ఞాని జ్ఞానన్నా ఒకటే తన అహంకారాన్ని మమకారాన్ని మమకారాన్ని ముందు విదిలిపెట్టాలి తర్వాత అహంకారాన్ని విదిలిపెట్టాలి ఏమంటే నేను ఎరుక తెలివి చైతన్యం కదా నేను చైతన్యమే కదా ఇప్పుడు ఈ చైతన్యానికి రెండు కట్టడులు వచ్చేసాయి కట్టడి అంటే అంటే బంధాలు వచ్చేసాయి ఏమిటా బంధము ఇది నాది ఇది నాది నాది నాది అని మమకారము ఒక కట్టడి ఇది నేను అహంకారము ఇంకో కట్టడి అలా కట్టడిలో ఉన్నది ఈ చైతన్యం ఇప్పుడు దీనికి విముక్తి కల్పించండి దాన్ని బంధం నుంచి విముక్తం చేయండి ఎలా చేస్తారు నిర్మమహ మమకారం తీసేయండి నాది అనదగ్గది ఈ సృష్టిలో ఏదీ లేదు తీసేయండి తీసేస్తే తెలివి ఉంటుంది తెలివి ఎక్కడికి పోతుంది తెలివి ఉంటుంది ఆ తెలివిలో నాది అనేటువంటి కట్టడి లేదు నేను అనే కట్టడి తీసేయండి ఇప్పుడు కూడా తెలివి ఉంటుంది సో నాది తీసేసి నేను తీసేస్తే మిగిలిన తెలివికే బ్రహ్మానిక అదే దేవుడు దేవుడు అనే తెలివిని తీసుకుని దానికి నేను తగిలిచి ఆ నేనుకి నాది తగిలిస్తే అది తెలివే కానీ ఎటువంటి తెలివి కట్టడి చేసిన తెలివి దానికే పేరేమిటి జీవుడు అని